ఎరుగువారెరుగుదురు ఈ అర్థము ఎరుగని వారకిది ఎరగనీయదు మొదల కలుగువాడే ముందరను కలవాడు అదన నాతడే పరమాత్ముడు ఎదుట కలిగినదే ఇన్నిటా కలిగినది పదపడీది ప్రపంచము చెడని దానికి మరి చేటన్నడును లేదు జడిగొన్నది ఏ సుజ్ఞాన మార్గము ఉడివోగలదన్నడు ఉడివో గలిగినదీ కడగడనే తిరుగు కర్మ మార్గమూ ఎంచి తొల్లి నడిచేవే ఇప్పుడునూ నడిచేవి మంచి శ్రీవేంకటేశ్వరు మహిమలివీ అంచనిపుడు కాననివి అలనాడు కాననివే మంచు వంటి విషయపు మాయావాదములు